సోద్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపాసక్త్య సంపూర్ణ జీవం గల తండ్రి నీ కేసు సూత్రమైన ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీ దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు కనిగిరించి నడిపించమని మీకు నూతన అభిషేకా కనిగిరించండి మీ సన్ని కోసం ప్రభావ మీరే మాట్లాడండి మీకు పశుధాత్మ కార్యం జరిగించమని ప్రాదిష్టం మీరు మాట్లాడండి పాటల ద్వారా మైంపొందండి ప్రతి ప్రార్థనైనా మీకు వినికిలో భద్రపరచుకున్న మాకు జవాబులు అనుగురించుకుంటమైన ఆయన ఇసు ప్రభావ మీరు ఆకడ దినాలో ఉన్న ప్రభావ యుగ సమాప్తి చివరి అంచులు ఉంటుంది మీరు అక్కడికి సంబంధించిన ప్రతి కౌష్టాలను మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ అయినా వాటి మేము అర్థం చేసుకోలేదు మీరే మాకు సాయకున్నారు మీకు ఆత్మను మాకు అనుగ్రహించినారు మీకు అన్న ఇసుప్రవ గొప్ప దేవ మీరు అక్కడి పర్యంతరం మేము ఆయన రక్షణ పాలకు నిలబడాలి నడిపించాలి ప్రవ ఆత్మీయమైన జీవితంలో మేము ముందుకు పోతుందిగా ప్రభావ మీరే మాకు నడిపించండి ఆయన ఏసు ప్రభు భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభు ఏ రీతిగా మేము జీవించాల ప్రభావిరే మాకు జ్ఞానం గురించి నడిపించండి మా పిలుపు మా ఏర్పాటు నిత్యం దృష్టికు మరీ జాగ్రత్త పడి ప్రభావం జీవించాలని పరిశుద్ధంగా జీవించాలీతి సత్యాన్ని ప్రకటించి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి గొప్ప జనం పట్ల మీ కనికెరని చూపించమని ప్రార్థిష్టమైన ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించిన తండ్రి ఆమె నిజము స నిజము లభుతు Paranapa dhete mo dhustha mani Kishtha dhutha njiyeli Ande dhama Dasi sonini kya Thandri kori kaya Namakotara jami vaj Koshas kristi kristamu పేర్పాటైనా పట్టణం మనకు పరాజముగా శ్లోకా పేర్పాటైనా పట్టణం వెళ్ళేదం దేశము ఉండేదం నిత్యం అద్భుత నగరమది కబుని మించినది దృఢమైన పూనాది స్థిరపరచినదిజము ఉండేదంతు పవిత్రనగరీ నీటి కిసానదీ పరమ స్వభావముతో నిర్మిత బడినాది పవిత్రనగరీ నీటి కిసానదీ పరమ స్వభావము నిర్మించబడినాడీ వెళిదం కృషది నిజముదం ప్రభుతో నిత్యం నిరంతర జమదీ నది నిత్యా ముండెదరచట ఏర్పరచినవరు నిరంతర జమదీ యుగం గులు నది నిత్యా ముం దరచ ఏర్పరచడినవరు వెళ్ళేదం jay stadi sukhamu indedam prabhu neetyamu prabhu nichedamu aanandamandedamu prabhu samanam ga manamunde damataka प्रभु niche dadu anandamandaduvu prabhusamanamuda manamundedamachada veledam srishtadichamijamu undedami sabhusaneemiyamu ధ్యానం <laughs> అక్కడ <laughs> <laughs> <laughs> ఒక బావ హాస్పిటల్ బావ ముట్టని తాకండికాలంలో ఉండదు అన్ని అవన్నీ స్టోర్ చేయండి ముందు పెట్టి దానికొక ఆరోగ్యం తీసుకోండి ఆ బావో తర్వాత ఈ టోళ్ళైతే అలాగే నూతలు తమ ధ్యానం కలిపి అల్లూయ స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపా సత్య సంపూర్ణ జీవన వల్ల తల్లి నీకే స్థులు గొప్ప దేవ నా దేవ నా ఇక నూతన దినం నీకే వందాలేసయ్య ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ సజ్జులుగా నిలబెట్టుకున్నారు దివారత్తులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలు మాకు అనుగరించిన అయినా ఇంతకాలం వరకు ప్రభా మమ్మల్ని నిలబెట్టుకునేందుకై నీకు వందాలేసయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభావ నికేస్త తులి స్థానం గొప్ప దేవ నైనా ఇస్త ప్రభా వైరస్ బాధ్యతల నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవ పత్తికి బిడ మీద తాకని ప్రభా మీ స్వస్థతాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం నా దేవ ఇక మధ్య మీకు ఉగ్రత ఉందని ప్రభావం మాతో మాట్లాడినా ప్రభా ఇంకా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావాపంచం అంతా ప్రభావ వైరస్ మళ్ళీ ఫ్రిజ్ నుంచి పనిచేసింది ప్రభావ తండ్రి ఎస్ఐ అనేక గ్రహించిన స్థితులు ఉన్నారు అంతా యథావిధిగా జీవిస్తున్నారు ప్రభావ మతపరమైన జీవితం జీవిస్తున్నారైనా వాళ్ళ పట్ల మీ కనికెరిని చూపించి ప్రభావ ఇక సత్యాన్ని గ్రహించే ప్రవా మీ వైపు తిరుగులాగిన ప్రతి బిడ్డనైనా మీరు ఆకర్షించుకునే ప్రవా సైతన్ బంధకాల నుంచి పెద్ద ఒక్కరి విడుదల గొప్ప గొప్ప సేవకులు ప్రవా ప్రతి దేశంలో కెలిమి మా దేశంలో కెలిమి లేవనెత్తండి ప్రవ నైనా ఈసానికి స్తోత్రమైన భయంకరమైన కాలంలో ఉంటున్నాం బహుశ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ నైనా మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలో ప్రవ మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రాదిష్టమైన నైనా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా నీకు అన్నాలైన నూతనంగా మమ్మల్ని అభిషేకించమని ప్రాధిష్టమైన గొప్ప దేవా ఇస్తే ప్రభా ఆయన తండ్రి యొక్క వ్యాక్సిన్ బారిని ప్రభావం అడుకున్న మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తాం ఆయన మీ సాయం మాకు అనుగ్రహించండి ఏ రీతిగా ప్రభావం ముందుకెళ్లాలో ప్రభావ మీరు అలాంటి పరిస్థితులు ఉన్న తండ్రి మీ బిడ్డలకు నైనా ఏ రీతిగా మేము ఉపశమహం కల్పించాలో ప్రభావ మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మేము పో మార్గం మీరు సరళం చేయండి తండ్రి ఎక్కడ మేము ప్రార్థనలు చేస్తే అక్కడ మీరు అద్భుతాలు మీద జరిగించండి వెను వెంట ఉండి ప్రభావ సూర్యక్రియలు జరిగించండి ప్రతి బిడ్డ మీతో రక్షణ పొందాలా మీతో మీ ఎందుకు చేర్చబడాలా ప్రభావ ఆయన ఏ శి క్రీస్తున్నాము మహమపరచబడాలా ప్రభావ నా దేవా అలాంటి కృప మాకు అందరికి అలాంటి నడిపింపు మాకు అనుగరించిన అయినా అయినా మీ ఆకుడు బహు తొరగుంది ప్రభా ఆయన ఏ క్షణం ఏం జరగబోతుందో ప్రభా ప్రపంచం అంతా తల్ల కిందులుగుంది కానీ భూతళ్ళ కిందలైనా కానీ మేము భయపడము ప్రభావ ఎందుకంటే జరగబోటి వాటి మీరు మాకు ముందుగానే మాకు బయలుపరిచిన మేము ఏ రీతిగా తప్పించుకోవాలి ఏ రీతిగా మేము ముందుకెళ్లనే మార్గాలు మీరు మాకు చూపించినారు ఇంతకాలం వరకు ప్రభావ నీకు అన్నా వాటిని మేము పట్టుకొని మేము ముందుకు సాగిపోవాలా ధైర్యంగా మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా మీ దైవత్వం గురించి మీ నిజమైన దేవుడిని జీవం గల దేవుడిని సాక్ష్యం ఇవ్వాలి అనేకులకు ప్రభావా ఏసు క్రీస్తునామో అది ఉన్నతమైన నామం అనేకులు ప్రభావం బయలుపరచబడలాదే ప్రకటించాల ప్రభా ఆయన ప్రతి ఒక్కరు ప్రభా ఆేసుక్రీస్తునామ తోటి వాళ్ళు ఆకర్షింపు రక్షణ మార్గంకు రావాల ప్రభా అలాంటి బిడలుగా మమ్మల్ని సాయాజ్యమైన ప్రాదిష్టమైన నా దేవానికి అన్నా ప్రభావ ఓ ప్రభా కొంతకాలం నుంచి ప్రభా ఆయన ఏసు ప్రభా స్థితి చేయడం విషయాలు ప్రభా విధానాలు ఏరీతి ఉంటాయన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ ప్రతిదీ మేము జాగ్రత్తగా ధ్యానించాలా మా హృదయంలో వాటిని మేము రాసుకోవాలా ప్రభా ఆయన ఇస్తు ప్రభా మీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలా ప్రభావ ఎంతో మంది ప్రభా ఈ సత్యం తెలియని వాళ్ళునే లోకంలో ప్రభావ ఎంతో మంది ఆచారబద్ధంగా జీవిస్తారు కానీ తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా కనికరించండి ప్రభావ వాళ్ళందరికీ ఈ సత్యం మేము ప్రకటించాలా వాళ్ళందరికి ప్రభావి మీ చెంతకు నడిపించాలా ప్రవా ప్రతి సంఘం సర్వ సత్యాలకు రావాలా ప్రభా అబద్ధ బోధనించి మతప్రభను జీవితం నుంచి దుబ్బూతంలో బోధించి వాళ్ళు విడుదల మీ వాక్యాన్ని మీ సత్యని గ్రహించి ప్రభావ నేను ఆరాధించాలా ప్రవా గొప్ప గొప్ప సేవకుల్ని కాంక్రిగేషన్ చేసి లేవనెత్తండి ప్రభావ ప్రతి సంఘాన్ని సత్యం నడిపించండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ గొప్ప ఉద్యమం ప్రభావ ప్రతి సంఘానికి కనుగరించినయన ఉద్యమం నుంచి ప్రభావ మీ సత్యాన్ని ప్రకటించాలా మీ సువార్త తకటించాలా ప్రభా ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి తెచ్చుక పవర్ మీరు ఇచ్చిన ప్రభావ అది ఈ చివరి దిన గానీ ప్రభా అది వాడుకోవాలా అది గ్రహించాలా ప్రభావ మీ వైపు తిరగాల ప్రభావ వాళ్ళ హృదయాలు మీ వైపు తిప్పుకోమని ప్రార్థిస్తాం నా దేవ నా ఏ వంద ప్రభావ నా దేవాస్త ప్రభా మాలిక గురించి మేము ప్రార్థిస్తాం దేవ చిన్నబాబుని తాకండి ప్రభావ ఓ ప్రభావ తల్ని చలికాల సంపూర్ణ స్వస్థతను దయచ్యమైన ప్రాధిష్టమైన ప్రతి అవయవాలు ప్రతి ఆగ్రహించారా ఏసీ క్రీస్తున్న మీకు ఆగ్రహిస్తే మీరు సంపూర్ణ స్వస్థత మీరు పొందడం మీరు పూర్తిగా సంపూర్ణంగా రెస్టోర్ అవును కాక ఏసీ క్రీస్తాను నా మీరే స్వచ్ఛత ప్రతి అవయాలకు అనుగ్రహించండి ప్రభావ ఆ బెడ్ భవిష్యత్తు మీద దీవించండి జ్ఞానం చేత నింపి ప్రభావ మీకు గొప్ప సాక్షి పెట్టుకుని తల్లిదండ్రులు ఆదరించండి బలపచ్చం మీ సమాధానం అనుగ్రహించండి ఆయన ప్రవ్వా హాస్పిటల్ చుట్టూ అగ్ని కంచిపోయింది ప్రవా అక్కడ పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులు అందక దురాత్మతి డీ మనిస్పిస్తున్న గర్దిస్తున్న సైతాన శక్తులగా ఆ ప్రాంతంలో ఉండడానికి వీలేదు ఆచేయడానికి వీలేదు డాక్టర్స్ లో నర్సులో గానీ మెడిసిన్ లో పనిచేయడానికి వీలేదు ఏసి కురిస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపో సైతాన అక్కడ ఉండడానికి వీలేదు ఏ స్క్రీస్తున్నా ఆ ప్రాంతానికి ఆ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరికీ సమాధానం కలుగును కాక అలాండ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రవ్వా నా ఎస్ఐ మీరే గొప్ప కార్యం అక్కడ జరిగించండి ప్రవ్వా ఆయన ఎస్సు ప్రభు ఎంతో మంది రోగాలతో ప్రభావ వైరస్ తన కొట్టిమిట్లాడుతుందని ఆయన కనికరించండి చివరి దశ అయినా కానీ ప్రభావ జీతాలు మీకు సమర్పించుకోవాలని పత్తి బిడ్డ మీరు డాక్టర్స్ నర్సు కూడా సువార్త చెప్పాలా ప్రవా ఓ దేవా నా తన ఆ సిలువలో ప్రభావ దొంగ ఈ రీతికి రక్షణ పొంది ప్రభావ ఆ రీతిగానే ప్రభావ చివరి దశలో ఉన్నాయి ప్రభావీ వార్డ్స్ లో ఎంతో సీరియస్ కండిషన్స్ ఉన్నాయి ప్రభావ వాళ్ళు నువ్వు తెలుసుకోవాలా ఆ చెప్పబడిన ఆ వాక్యం ప్రభావాలు అర్థం చేసుకుని మిమ్మల్ని స్వీకరించలేని ఆకర్షించుకోండి ప్రవా ఆయన ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ ఆయన యాక్సిడెంట్లతో ప్రభావ ఎంతో మంది ప్రభావ తల్లి చనిపోతున్నారు ఆయన కనికరించమని ప్రార్థిష్టమైన మీరు కాపాడండి ఆయన ఇస్తు ప్రభా నా తండ్రి ఇస్తు ప్రభావాల రక్షణ పొందాలి ప్రభావ నా దేవ ఇస్తు ప్రతి ప్రాంతంలోకి మా దేశంలోకి గొప్ప గొప్ప సేవకు లేవన్నతండి బహు భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం నా తండ్రి మా దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిష్టం మా దేశానికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఆయన ఇసు ప్రభావ మా దేశంలోకి వెళ్ళి గొప్ప గొప్ప సేవకు మీరు లేవనెత్తండి ఆయన ఇస్తు ప్రవణ తండ్రి అనేకలు శక్తిని ప్రకటించి సేవకులు లేవనెత్తండి ఆయన ఇస్తు ప్రభావ లక్షణాత్మ గుంపు చుట్టూ అగ్ని కంచి వేయండి ప్రవా వీరే బలపచ్చండి స్థిరపరచండి ప్రభావ ఆయన ఇస్తు ప్రవణ తండ్రి ఇక దినాల్లో ఎంతో ప్రవణ తండ్రి వేదనలో ప్రవా వేదనకు ఆరంభమని రెండు వేల చెప్పినారు ప్రభావ అవి జరుగుతున్నాయి ప్రవా ఆ దిన ప్రకృతి చేయబోళ్ళ ఏ శరీరం తప్పించుకుని అన్న ప్రవా కాలం ప్రభా సృష్టికి ముందు ఇప్పుడు కూడా ఉండబోదు ప్రభా అంత శ్రమల కాలంలో మేము అయినా కానీ ప్రభావ విశ్వాసంతో నిరీక్షణతో ప్రభావీ ఆధారపడి మేము ముందుకు పోవాలా ప్రభావ మనుషులు ఆశ్రయిస్తలే రాజులు ఆశ్రయిస్తలే ప్రభావ జీవగల దేవుడైన మా ప్రభు అయినా మా రక్షకుడు మీద మేము ఆశ్రయిస్తాం ఆయన మీరేమైనా నడిపించండి స్వస్థపచ్చే యహోవని నేనే మీరు అన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభావ మీ స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకోవాలా అది మేము చూపించాల మనుషులకి మీకు ఓ ప్రభావ రక్షణ సందేశం ద్వారా ప్రభావ మీరే స్వస్థత అద్భుతాలు మీరు జరిగించండి ప్రభావ లోకమంత వ్యాక్సిన్ కోసం ఓ ప్రభావం కనిపెట్టుకుంది కానీ ప్రభావ మేము మటుకు మీ కొరకు కనిపెట్టుకున్నాం అయినా తండ్రి దాని ఆదాయం పడకుండా మీరే కాపాడమని ప్రదేశాం మీ సాయం మాకు అనుగ్రహించండి మేము ఏ రీతిగా ప్రభావం ముందుకెళ్లలో మీరే ఆత్మధ్వరం నడిపించి ప్రతి చోట మమ్మల్ని అందరూ సాక్షి పెట్టుకుని ఆయన గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా మీరు అభిషేకించండి కుటుంబంలో ప్రతి అవసరం అక్కడ మీరు వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ పని బాట్లంతట్లో సమస్త విషయంలో ప్రభావ మీరే సహాయకులు నడిపించండి నా దాండి రాంతమంది రాలేదు ప్రభా ఆ బిడ్డలు కూడా మీరు ఆశ్రవదించండి దీవించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రదిష్టమైన ఇక సమాప్తి చివరి అంచులు ఉంటున్నాం ప్రభావా మా ఏర్పాటు మేము నిశ్చయి మరీ జాగ్రత్త పడి జీవించాలా మాకు ఇచ్చిన తలంతులు మీ మయమర్ధమే వాడుకోవాలా ప్రభావ ఆయన ఈసయ్య బయలుపరచబడి సత్యని ప్రభావం అనేకు ఇంటర్ఫీర్ చేయాలా ప్రభా అనేకులు మీకు చింతకులు నడిపించాలా అలాంటి సేవా నడిపించి ఓ ప్రభావ చెప్పవే వాక్యంలో మీరే మాట్లాడను ప్రభా అనేక మంది విషయాలు మేము నూతనమైన అభిషేకాన్ని గురించి వాటిని అర్థం చేసుకోని ప్రవ ఆ కళల భావాలు మేము అర్థం చేసుకోవాలా మీ పరలోక దర్శనాలను పరలోక కళలు మాకు అనుగ్రహించాయి పరలోక అనుభూతిని మాకు కలిగించిన ఆకాశండి మహా ఆకాశములకు మేము ఓ ప్ర ఆత్మలో ఓ ప్రవ తన ఇస్తు మేము చూడాల ఆత్మీయమైన విధానాలు ప్రభావ ఓ ప్రభా భూతలతో మేము మాట్లాడాలా ప్రభా తండ్రి ఇస్తు ప్రభా పురాతన కాల భక్తులతో మేము మాట్లాడాలా తండ్రి మీతో మేము ఎందుకంటే మీతో పాటు మేము కూర్చున్న మీద ప్రవ్వ ఆయన ఇస్తు ప్రభావాలంటే ఆత్మీయమైన అనుభవాలు మేము పొందుకోవాల ప్రావా స్థితికి మేము ఎదుగులాగా మీరు సహాయపడమని ప్రాదిష్టం ఆటంకాలు కొట్టి వెళ్లి ప్రార్థనలో ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన కలగల వాక్యంలో ధ్యానించాలా ప్రవా ఆయన ఆ రీతిగానే ప్రవా ముందుకు పోలనే సాయపడండి నెక్స్ట్ మంత్ లో ప్రవణ తండి అక్కడ ఏరియా లో ప్రవణ తండ్రి ఇసు ప్రాంతానికి వెళ్తుండగా ప్రభా అయినా ఇస్తు ప్రవణ ఆ ప్రాంతంలో మీరే మాకు సాయ ఇంకా రకరకాల ప్రాంతాలకు మేము వెళ్లాలా ప్రభా ఇంకా ఎక్కడ సువార్త అందలేదు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ఆయన మీరే మార్గం సరళం ద్వారాల దేరువని తెరవని పరిశుధాత్మడి మీకు మాకు అనుగ్రహించండి ప్రతి ఆటంకాలను కొట్టివేను ప్రభ ఆయన ఏసు ప్రభ మీ మహిమార్థమే మమ్మల్ని అడిపించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని మమ్మల్ందరిని ప్రభావ మీరు ఆఖరి సిద్ధపరుచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈ ప్రతికాల్ సంస్థ యొక్క నిర్ధారణ యొక్క నిశ్చితానికి మీ చేత అన్నిటిని నిర్ధారించుకొనడానికి ప్రస్తావించబడింది అంతే ప్రకటనను ఆరచిస్తున్నాం సింజిస్ కు ప్రతిపక్షం ఆయన బలమైన తోటిగా ఉండి అలాగే అన్నిటికై సహకరిపోయిగా సురక్షిత పొయిగా ఇది తెలిసింది శ్రీనాథ్ నిర్దిష్టమైన సంతృప్తిని అదేరుంకరపకతే అదే కలుచుకుంటూ సహాయండి <mí> రాజాం కలిగించండి వారందేవల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను బిడ్డాలపై నేర్పన్నారు చేసిన అనేది అంటే ఈ ఇంట్లో కూడా చేసిన కేవలం ఇస్తున్న కృతజ్ఞం చేసుకుంటూ ఉన్నారు అర్థం చేస్తున్నాం చేసుకుంటున్నాం అయ్యా చేసి సాధిస్తుంది దేవాడు దేవ ఉద్యోగస్తూ అయ్యా para చేయాల్సిన ముఖ్యమైన పంతులు ఫాలో అయిన తర్వాత తిరిగి తయార నమజ్ దేవే త్రింగిలి దేవే తంజి ఆయా త్రింగిలి సంజీవికల తరగయా ఆయా క్షణానికి పూజ చేసి దైవనని చేస్తుంటారా త్రింగిలి విద్యాత్మ నమజ్ దలిని కార్జేన జనాదోతయను స్మరణ సర్చి తంజి ఇట్లు స్థాపించుకు సంందనమన్నలము నా రక్షాన దేవికి చెప్నేది అయ్యా మీకు సరి అయినటువంటి పాత్రలు కానీ అడగినటువంటి సాధనాలు దీని ద్వారా పట్నాలు పరిశ్రమ దేవుని దంతే జయాలెవలకి రావచ్చారు నమస్కరిస్తున్నాను నేను ప్రతిపక్షలే 2016 ని ఐ తమయల్ ని సై చెద చెల్లి వారు ఇరు చెల్లన ఉన్నారు కడం కడం అందరికి సాధనని సమక్షం ఎటువంటి విషయాలను నాకు కారణం కుంటున్నా అయా సత్యం కుంటున్నామని చెప్పి చెబుతున్నదిగా ఆశనతలను నేను నేర్చుకుంటుంది మానికి మంచి జరుగుతుంది అయా నష్టం పెళ్ళి ఆరాధించింగ కళ్యాణ పెట్ట బలపరు하고자 అనే శాంతల నుండి వాడుకులోకి సారాయి కొరొల్ల లేదు మరి నా బలపనిని సంబధతాడు మైక సమస్తమైనటువంటి లేదా మైక ఉద్దేశనకట్టు సాధికని లేదా నీొక్క తనను ధారపొistu ప్రతి ఏటి వసనన త్రిందుంతగా విందనమన్నని సారం చెంది తీరక చెంది చమన్నను చెట్టుకుకక కొత్త నిన్నే జని సారం పరిషదు మహోన్నతుడా సర్వోన్నతుడా ఏ వందనాలు స్తోత్రాలు ప్రభావ జీవగలు తండ్రి విదేకాల సమయం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మిమ్మల్ని మేమపరిచి సంతోషపరచితాన్ని జరిగించాలి ప్రభా సహాయం చేయండి అతి మనస్సును బలమును శక్తిని నాకు అనుగ్రహించండి ప్రభు అయినా ఏ సేవ తండ్రి ప్రభా అయినా అయ్యా ఏ నిన్న నేడు నిరంతరం ఏ ఖరీతిగా ఉన్నవాడు అవుతుండ్రి ప్రభా నైనా వందనాలు స్వా చివర్ దినాలల్లోకి రాకడకు సమీక్షించి మా జీవితం ఇక్కడ వరకు తీసుకుని వచ్చినందుకు వందనాలు ప్రభాయన ఇక మీద నాయన మా జీవితంలో ఏ చీకటి గానీ పాపము గానీ తండ్రి ఈ లోపం కానీ లేకుండా సహాయం చేయండి మమ్మల్ని ఇంకా సంపూర్ణలుగా చేయండి ప్రభు తండ్రి క్రీస్తులో మాకు స్థిరత్వం దాచేయండి ప్రభావ మమ్మల్ని ఏం తగ్గించుకునే వారుగా ఉండుటకు సహాయం చేయండి బలపరచండి ప్రభావ మీ కృతజ్ఞతలు కలిగి జీవించే వారంగా ఉండుటకు సాయం చేయండి అనేకలకు సహాయం చేసేవారుగా ఉండేట సహాయం చేయండి తండ్రి ఈ ప్రభాయన మీ నోటి మాట మీ వాక్యము ప్రకారం జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి బలపరచండి ప్రభా నాయన లో బాధలు కరువులు హింసలు ప్రతి దాంట్లో నాయన మిమ్మల్ని మేము దూరం చేసుకోకుండా జ్ఞానంతో నాయన ఎల్లప్పుడు ప్రేమతో ఆశతో నాయన జీవించేవరంగా ఉండేటా సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన మమ్మల్ని మా కుటుంబాల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ పోషిస్తూ తండ్రి ప్రభా అనేక మేలు చూస్తూ వస్తున్నారు ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన సేవకులను బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎంతగానో తండ్రి అనారోగ్య పరిస్థితులు కూడా నాయన కొందరైతే చేస్తున్నారు ప్రభా వారికి నాయన ఏమి ఉన్నది లేనిది తెలుసుకోకుండా కూడా చూస్తున్నారు ప్రభా అని ఇంకా బలపరచ నాయన సహాయం చేయండి తండ్రి పరిశుభ్యూషన్ బట్టి ప్రార్థిస్తుంటున్నారు తండ్రి నాయన అటు ధైర్యం మాకు కూడా దవచ్చేయండి ప్రభా అట్లా ఎవరైతే చేసి హింసించి నాయనా బిడ్డల్ని తండ్రి చంపి తండ్రి ప్రభాయన వారిని బాధలకు గురి చేస్తున్నారో వాళ్ళకి రక్షణ దవచ్చేయండి వారి జీవితాలను మార్చండి ప్రభు కోవిడ్ బాధితులు ఇమ్యూనిటీని దయచేయండి స్వస్థపరిచి వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా సహాయం చేయండి తట్లే అల్లమారుగా అయినా ఈసే కూడా ఈ శరీరాన్ని ఈ నిరాశలను విడిచిపెట్టి తట్టి మీకు సంపూర్ణలుగా మేము చేయబడినట్లు సహాయం చేయండి బలపరచండి మాట కూడా మీరు ఉండండి జాస్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా మీ చిత్తం కుటుంబంలో సమాధానం దయచేయండి మల్కం బ్రదర్ ని కాపాడండి సంపూర్ణ స్వస్థుడు దయచేయండి బలపరచండి ప్రభా కుటుంబానికి ధైర్యం దయచేయండి ప్రభా చి ఆంటీని భూభర్తని శంకరి వారిని నాయన సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావి చేతుల్లో అప్పజెప్చుంటున్నాం తండ్రి నాయన గొప్ప కార్యాలయం చేయండి ప్రభా న నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ హలో ఆ వైరస్ బాధితుల గురించి ఆ సంఘాల సత్యంలోకి రావాలా ఈ భయంకర కాలంలో మనం ఉంటున్నాం కదా ఏ రీతిగా ప్రభు కొరకు మనం జీవించాలా ఆయన మనం దేవుని పరిచర్య దేవుని సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడాలని ప్రభా పరిశుద్ధు క్రీస్తునామం బట్టి ప్రభా ఆలో కోడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు తీరండి ప్రభా మీ ఆత్మని ఉమ్మరించండి దుష్టుడు పనిచేయడానికి వీలేదు ప్రభా మీ నామంకి మహిమకరంగా దేవ ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన జరిగేలాగునా కృపలో మీ యొక్క కనికరంలో దేవ సహాయాన్ని దయచేయండి వర్షధర మహోన్నతుడ కృపామయడా కణితరంగల దేవా రాజుల రాజు ప్రభా దేవాతి దేవుడవ ప్రభాస సర్వశక్తి సంపన్నుడవ ప్రభా సర్వాధికారి వేసు ప్రభా మీకు వందన ప్రభా అహోన్నతుడ కృపామయడా యేసుక్రీస్తు నామం యొక్క వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రాధాన్యస్ ప్రభా వాళ్ళ పట్ల కృప చూయించండి నాయన మీ కనికరం చూపించండి ప్రభా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలకల ప్రభా వారు మోకరించాలో ప్రభా ప్రచప పడాలా ప్రభా పాపం నుంచి విడుదల పొందాలా ప్రభా పరిశుద్ధులుగా తయారు కావాలా ఇంకా అనేకులని ప్రభావం వాళ్ళు కూడా ప్రభా అలాంటి అభిషేకం ప్రతి ఒక్క బిడ్డకి మీద ఇచ్చేయండి ప్రభా వరస్ నుంచి వాళ్ళ మీ మీద ఇచ్చేసి మీ నామంకి మై మరిచుకోండి ప్రభా ప్రతి ఒక్క సంఘం సర్వస్వత్వంలోకి రావాలో ప్రభా మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా ప్రభా ఇసార్థపూరితమైన సేవ ఎవరు కూడా చేయడానికి వీలేదు ప్రభా మీ కొరకై ప్రభా జీవితాలని తీర్మానం చేసుకొని ప్రభా మీకు సమర్పించుకుని దేవా బ్రతుకుటగిస్తే చావైన మేలు అనే దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్ళేలాగా మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తి చేత వాళ్ళని అభిషేకించండి పశుధ మీరు అక్కడికి త్వరలో ప్రభా అనేకులు సిద్ధపడాలా ప్రభా ఏసీ మీరు కార్యం జరిగించండి ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా దేవ మీకు ఇంత లెక్క లేదని వందనాల ఇవన్నీ కూడా మీ యొక్క రాకడకే సూచనలని ప్రతి ఒక్కరు గ్రహించి వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభా మీకై ప్రభా జీవించలాగిన వాళ్ళని అభిషేకించమని స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మోహన పురగు తండ్రి కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి స్తోత్రమైన గొప్పదేవ గడిచిన కాలంతో ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు ప్రభావ నీకు అన్నాలేసయ్యానికి మూలమైన కృపను మాకు అనుగరించి నడిపించినా వర్ణాలేసయ్య నా దేవా మీ వాక్యం ధ్యానిస్తున్నాను మీకు పరిశుద్ధ ఆత్మ నిర్ంపు మాకు అనుగ్రహించండి మీ వాక్యంలో సత్యను మీకు మా ఆత్మీ నేతలు నిప్పని మీరే వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేస్తున్నాయినా మీకు తలంపులు మీరు చోటిస్తున్నామైనా మీరే మాకు సహాయకలుగు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థిస్తాం తల్లి ఆమెలుయ దేవుని వాక్యుకెళ్ళక ముందు ఆమోస గ్రంథం నుంచి మనం ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఆమోస గ్రంథం ఎనిమిదో అధ్యాయం నుంచి పదకొండవ వచ్చిన ఆమోస గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఆమోస ప్రవక్త ద్వారా దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను రాబో దినములందు దినముల ఎందు దేశములో నేను క్షేమము పుట్టింటును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు శ్యామము కాక యుహోవ మాటను వినకపోవటం వలన కలుగు శ్యామముగా ఉండును ఇదే యహోవ వాక్ కాబట్టి జనులు యుహోవ మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరింతురు కాని అది వారికి దొరకదు చూడండి ప్రవక్తతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఇస్లాల్ ప్రజలు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏ రీతిగా జీవించినారు వాళ్ళు ఎంత భయంకరంగా జీవించినారు అనే విషయం అక్కడ మనం చూస్తాం ఆమోస గ్రంథం అంతా కాబట్టి ఆమోస గ్రంథంలో మనం చూస్తాం ఏడో అధ్యాయంలో ఇచ్చినప్పుడు ఆయన కొలతకు తగినట్లు ఎప్పుడైతే ఆయన కొలత వేస్తాడో ఆ ఒక మట్టభ దించినప్పుడు వాళ్ళు రెండు గుంపులుగా విభజించబట్ట మనం చూస్తాం అక్కడ కానీ ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు కూడా దేవుని బిడ్డ క్రైస్తవులు వాళ్ళు ఎందుకు ఈ రీతిగా దేవుడు రాబో దినముల గురించి చెప్తున్నాడు ఒక దినాల గురించి చెప్తున్నంటే ఈ ప్రవక్త రెండు సంవత్సరాల క్రితం దానికి ముందు మూడు సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రవక్త ప్రవశించిండు ఆమోసిన ప్రవక్త కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఆ దిన ఆ రోజులే కాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది కూడా అవన్నీ మనుషులు ఎట్లా జీవిస్తారో కూడా ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు చూడండి రాబోయే క్ష్యామం అంటే కరువు విధంగా చెప్పాలంటే కరువు కదా క్ష్యామం అంటే కరువు పుట్టిస్తాను కానీ దేశంలో కరువు ఉందంటే ఒక ధాన్యము గురించి మనం చూస్తాం కదా ధాన్యం కరువు అంటే ధాన్యం ఆహార పదార్థాలు లేకపోవటం వల్ల అది అనుకుంటే కరువు అంటే కానీ ఇక్కడ అది అది కాదు డైరెక్ట్ గా వాక్యం ఉంది కాబట్టి ఆనాడు ఐగుర్తు దేశాలు కూడా కరువు వచ్చింది కదా అది ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయంగా దానికి ఒక విధానం ఉంది ఆ కరువు ఆ కళలు ఆయనకి ఎందుకు సంబంధించి మనం వాక్యం దేశం గురించి అక్కడ ఆ దేశానికి అతను కాపాడగలిగినాడు ఐగుప్తి దేశం అంతా అతను కాపాడగలిగినాడు కానీ అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయ దేశాలను అర్థం చేసుకుంటే ఆత్మీయ కరువుడు దేశం ఉంది అది నిజంగా ఒక ఒక చిహ్న చెప్పబడింది జేసబు ఒక జేసబు నీడ మన ప్రభు నిజస్వరూపం కదా కాబట్టి ఆత్మీయంగా అది మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఇక రాబో దినంలో గురించి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఒక కాలంలో ఒక దినాల్లో దేవుని మాట వినరంట ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది మనకి యహోవా మీకు దొరుకు కాలమందు మందు ఆయన వెతకమంటాడు ఆయన సమీపంగా ఉండగా మీరు ఆయనకు మొరపెట్టమంటారు కాబట్టి ఆయన ఎంతగానో సమీపంగా మన హృదయంలోకి రావాలని మనతో సంభాషించాలని దేవుడు మనతోని ఎన్నో విషయాలు మనకు చెప్పాలని ఆయన ఎంతగా ప్రాయసపడుతున్నాడు కానీ మనుషులు అతన్ని ఆయన వాక్యాన్ని తునికరిస్తున్నాడు దేవుని సత్యం దేవుని వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట దాన్ని తుణకరించింది స్వల్పదయం జీవకు ఓటనైనా నన్ను విడిచిపెట్టి మీరు మీరు తెగుళ్ళు మీరు కోరుకున్నారు నన్ను విడిచిపెడితే జీవం జీవను విడిచిపెట్టినట్టే కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఎంత భయంకరంగా ఉంది దినాల్లో కాబట్టి ఈ లాక్డౌన్ తర్వాత ఎంతగానో అంత మొత్తం ఆర్థిక పరిస్థితి మొత్తం పతనం కావటం అన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి అది అది శారీరకంగానే చూస్తున్నావా మరి దాని వెనక ఏముంది అనేది మనం రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి హలనియా అయితే ఈ దినమల ఎందు దేశంలో కరువు వస్తుంది అని అది అన్నపానములు గుచ్చిన కరువు కాదంట చూడండి క్ష్యామము కాక యుహోవ మాటను వినకపోవటం వలన వచ్చు క్షామముగా ఉండను ఇదే యుహోవ వాకు చూడండి ఆయన మాట్లాడుతున్నాడు అంటే దేవుని మాట వినకపోవటం వల్లనే ఇదంతా వచ్చింది ఎంత భయంకరమైన కాలంలో ఎందుకు వచ్చిందంటే జనులు బహు భయంకరంగా తిరుగుబడతానని చేసేవాళ్ళు బహు భయంకరంగా తిరుగుబడుతనం చేసి దేవుని యొక్క వాద్యాన్ని ఆయన ఆగ్ఞను పక్కన పెట్టి ఈ లోకంలో ఎంత భయంకరంగా జీవిస్తే అంత శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఈ చివరి కాలంలో కూడా ఆయన తన కృపను ఇస్తున్నాడు అధికంగా ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప కూడా అమితంగా విస్తరించింది అని మనం చూస్తాం అక్కడ కానీ ఆయన ఇంతగా కృప ఇస్తున్నా గానీ దేవుని బిడ్డలు వాళ్ళు తెలుసుకునే స్థితిలో ఉన్నారు ఈ లోకాదీతమైన విధానాలతోని ఈ లోకాతమైన వాటితోని వాళ్ళు కాలం గడుపుతున్నారు కానీ ఏ రోజు కూడా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయన మనసు ఆయన ఆయన ప్రేరేపణ ఏంది ఆయన చిత్తం ఏంది ఆయన సంకల్పం ఏంది నా ద్వారా అనేది ఈ రోజు కూడా గ్రహించలేని అంత భయంకర శ్రమల కాలం ఉంటున్నప్పుడు దేవుడు ఎందుకు ఆ రీతిగా సహిస్తున్నాడు కొంతకాలం వరకే మనం అది చూస్తూ ఉంటాం కదా అందుకే యోహన్స్ వార్తలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం కదా ఏం చూస్తామంటే ఆయన ఆస్తిలో పరిచరులుతో అని చెప్తాడు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును మీరు చీకట్లో చీకట్లో మీరు పడక మీరు పడకొని ఉండనట్లు చీకట్ వల్ల మీరు నశించుకోకున్నట్లు వెలుగుండగానే వెలుగు నుండి విశ్వాసం ఉంచమంటాడు తర్వాత వెలుగునందు నడుచుకోమంటాడు అంటే వెలుగున్నప్పుడే మనం నడుచుకుంటాం కదా చీకట్లో ఉన్నవాడు నడుచుకుంటూ పోతే వాడు ఎక్కడ వాడు తెలియదు కానీ ఎప్పుడైతే వెలుగులో ఉండి నడిచేవాడు పగట్లో నడిచేవాడు వాడి చుట్టూ పడడు ఎందుకంటే వాడికి తీటగా కనిపిస్తుంది కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆయన వాక్యము ఆయన సత్యము ఆయన ఆయన మాటలు ఆయన ప్రణాళిక మన ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నప్పుడు అనేక బిడల ద్వారా దేవుల ప్రవక్తల ద్వారా ఆయన దెంగల కడలు తన బిడలను పంపించినప్పుడు ఇసరాల ప్రజలు మనం చూస్తాం ద్వితీయోపదేశంలో దిన్న రుత్వాంతంలో చూస్తాం ఆ క్రిందలకాడ తన ప్రవక్తలు పంపితే వాళ్ళు ఏం చేసినట్టు ఇస్రాయల్ ప్రజలు హేళన్ చేసిండు ఆయన దూతలను పంపిండు హేళం చేసి తునికరించి వాళ్ళని అవమానపరిచిండు వాళ్ళు దేవుని కోపం ఎంతో భయంకరంగా రగులుకుంది చూడండి ఈ రోజు కూడా అది మనం ఆత్మీయంగా చూస్తుంది ఆయన ఉగ్రత మనమే పడితే మనం మన క్షణం కనిపి మనకి ఏం దొరకదు మనకు చూడండి అంత ఆయన అంత గొప్ప దేవుడైనా ఎందుకు ఇంతకాలం వరకు మనల్ని సహిస్తున్నాడు ఇంతకాలం వరకు ఆయన కృప ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా ఆయన కృపను మనం ధృవీకరించి ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో జీవిస్తే ఆయన ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది ప్రపంచం కదా కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేసినట్టు ఆజ్ఞను పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆజ్ఞతోని సొంత తలంపులతోని వాళ్ళ సొంత ప్రోగ్రామ్స్ తోని సంఘాన్ని ఆ రీతిగా చేసినారు కాబట్టి ఆయన కోసం ఎప్పుడు కూడా వాళ్ళు తప్పించింది లేదు ఆయన ప్రాణాలకు అర్థం చేసుకుని ప్రభు మాట ఏంది ప్రభు చిత్తం మీద గ్రహించమనడు దేవునికి ఏది ప్రీతికరమే అది గ్రహించమనడు అవన్నీ పక్కన పెట్టేసి ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ తో ఎంతో భయంకరంగా జీవిస్తారు ఒకప్పుడు అవి లేవు కాబట్టి కరువు శిక్ష ఉండదా కొంతమంది చెప్తారు దేవుడు కృపగల దేవుడు అయితే ఎందుకు శిక్షిస్తాడు అని చెప్తా ఉంటారు మనుషులు శిక్ష ఎందుకు వస్తుంది మనుషులకి ఏ హెచ్కెల్ గ్రంథంలో మనం చూస్తాం ఒకడు పాపం చేయటం వలనే కదా వారికి శిక్ష వస్తుంది పాపం చేసి వాడు చనిపోతుంటే నాకు సంతోషమా నాకు ఆనందమా నేనది నేనది చూడగలను ప్రభు మీరు ఎందుకు పాపంలో మీరు చనిపోతారు మీరు వాటి నుంచి రాండి నా ఉపదేశం మీరు అవలంబించండి నా ఉపదేశం మీరు ఆలకించండి నా ఎద్దకొచ్చి నేర్చుకోండి అని ప్రభు చెప్పిన ఒక మాట తన బిడ్డల ద్వారా మాటను వాళ్ళు తృళీకరించినప్పుడు ఆ అరణ్యంలో ఏ రీతిగా జరిగింది వాళ్ళ శవాలు కూడా దొరకలేదు అంత భయంకరమైన ఆ ఉగ్రత శిక్ష వాళ్ళని పొందుకున్నారు చూడండి దేవుని నమ్ముకొని కూడా రక్షణ పొంది కూడా అంత శిక్ష ఎందుకు మనకు దేవుడు ఇస్తాడంటే ఆయన అన్యాయిస్తుడా కాదది ఆయన కృప ఇస్తుండగదా అని చెప్పి మనం ఇంతగా పాపం చేస్తే అది అంతకంతకు అంతకంత చెడిపోతూ ఉంటుంది కానీ లోకం అంతా ఏం చేస్తుంటే అంత మంచిగా ఉంది యథావిధిగా ఉంది అంత బాగనే ఉంది కానీ లోపల ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో తెలియని ఉన్నారు అంతా నిమ్మాసంగా ఉంది మనతో అయిపోయింది యథావిధిగా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అంతా ఉద్యోగాలకు పోతున్నారు జాబ్ వెళ్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇది అంతకంతకు చెడిపోతుందని ఎవ్వరు కూడా దాన్ని గ్రహించలేని స్థితులున్నారు ఆయన బిడ్డలకు తప్ప కాబట్టి ఈ కరువు దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇది ఎందుకు ఎంతగా భయంకరం ఉందంటే దేవుని వాస్తని వాళ్ళు ఉల్లంఘించినారు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు ఘనత పొందుకుంటున్నారు ఆయనకు రావాల్సిన మహిమను దొంగిలించు దేవుని ఏం చేసుకుంటూ పో అని ఆయనను ఆటలు ఉల్లఘించే వాళ్ళు తిరుగుబడతానం చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటది కాబట్టి ఆ శిక్ష నుంచి మనం వాళ్ళని కాపాడాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పాల చూడండి అందుకే వాళ్ళు చూడండి ఎందుకు అది అన్నపాలంలోకి ఇచ్చిన కరువు కాదంట యుహోవా మాట వినకపోతు వల్ల కలుగు క్షామంగా ఉండదు ఇదే యహోవాకు చూడండి తర్వాత చూడండి ఆయన ఆ క్షామం ఆ కరువు వచ్చినప్పుడు ఆ ఒక కానొక మనం చూస్తాం కదా ప్రకటన గండంలో ఆయన వచ్చేటప్పటికి ఆయన తిరిగి లోకానికి అడుగు పెడతాడు ఆయన వస్తుడు కోదమ చిహ్నం వల్లే ఆయన వస్తుడు లోకంలోకి అప్పుడు ఆయన చూసి సకల గోత్రం వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు అంట అయ్యో ఇంతకాలం ఏమి తోలే చేసిన కూడా మీరు వినలేదే అని వాళ్ళు పరిగెత్తుకుని కొండల్లో గృహల్లో దాచుకుంటారంట కానీ అవి కూడా మరుగు చేయలే అంత భయంకరమైన ఆ దినం అది యువ దినం బహు సమీపమైన అది దానికి తాళగలవాడు ఎవడు అని చెప్పాడు ఆమోసు ఆమోస్ ఏవేలు ప్రవక్త గారు దేవుడు చెప్తాడు అక్కడ చూడు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నప్పుడు దేవుని ఉగ్రత ఆయన ఈసారి ఆయన ప్రేమ చూపించాడు ఇంకా ఆయన ప్రేమ చూపించిన తెలువులో తన ప్రాణాన్ని మన త్యాగం పెట్టిండు కాబట్టి నువ్వు ఆయనను విశ్వసిస్తే ఆయన మార్గాన్ని ఉంటే నీకు నువ్వు రక్షింపబడతావు అందుకే యహోన్స్ వర్తలు ఆ శాస్త్రం పరిశీలిత అంటాడు ఇంకా వెలుగు కొంతకాలమే మీ మధ్య ఉండునంటాడు కొంతకాలమే కాబట్టి మీరు చీకట్లో పడుకున్నట్లు మీరు నశించిపోకున్నట్లు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచమంటారు కాబట్టి దేవునిందు విశ్వాసం ఉంచాల మనుషులు కాబట్టి వాళ్ళు యథావిధిగా జీవిస్తూ ఉంటారు అందుకే యశో గ్రంథంలో పద్నాలుగో అధ్యాయులు ఇరవై తొమ్మిదవ వచ్చి చూస్తాం పద్నాలుగు అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంటుంది ఏంటంటే వారు నన్ను పెదవులతో గనపరుస్తున్న గానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అంటారు వారు నా నెలలో కనబర్చు భయభక్తులు మానవ విధులు నేర్చుకున్నవి అని అక్కడ చెప్తా ఉంటారు ప్రభు అంటే ఎందుకు మానవ విధులు బట్టి ఆయన భయభక్తులు చేస్తున్నారా మనుషులు నేను చేస్తే నేను చెప్తే మీరు చేస్తారా ఈ రీతిగా చేయాలని కానీ దేవుని ప్రాణాల దేవుడు ఆయన ఎట్లా మైమ ఆయన ఏం చెప్పిన అనేది పక్కన పెట్టి వాళ్ళ సొంత తలంపులతోని కాంక్రిగేషన్ అబద్దం తట్టు మోసం తట్టు ఈ లోకాధిపని విధానాల తట్టు అన్యలు ఆచారాలగా వాళ్ళు ఇస్తా ఉంటే ఆయన సహిస్తారా మన తెలిసి కూడా పాపం చేస్తే ఎంత భయంకర శిక్ష ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారన్నాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆ పతి అన్నాడు మన ఇంత సత్యం తెలుసుకుని హేబిరాచిన పత్తి కూడా మనం చూస్తున్నదా దేవుని కుమారు మళ్ళీ పాదవులతో తొక్కుతున్నారు వాళ్ళు నిబంధన రక్తాన్ని వాళ్ళు అపవిత్రంగా ఎంచుతున్నారు ఆయన మరణాన్ని ఒమ్ము చేస్తున్నారు ఆయన మీద తిరిగి ఆయన తెలువ చేస్తున్నారు మన ఉంట ఎంత భయంకర పాపం ఆ రీతి ఆయన క్షమిస్తారా ఇంతగా క్షమించినా గానీ ఇంకా మనం ఆయన సన్నిధికి మనం రాకపోతే ఆయన ఉగ్రతకు మనం చాలలేదు సోదమ పట్టణంలో ఆయన ఉగ్రత పడినప్పుడు అగ్ని గణకాలు బట్టి భయంకరంగా మొత్తం నామరూపాలు లేకుండా చూడండి ఆయన ఉగ్రత అది ఒక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకుంటే ఆ కాలం ఆయన రెండో రాకట్లు గీత ఎంతో భయంకరంగా ఉంటది ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి ప్రతి దశలో మన ప్రవ్యం మనం కాపాడుతుంది ఈ విశ్వాసంలో మనం ఉండాలి ప్రభులో ఉంటే మనం కాపాడబడతాం తో పాటు ఉంటే మనం కాపాడబడతాం లేకుంటే మనం కాపాడబడం చూడండి ఒక టైం వస్తుంది చెప్పేవాళ్ళు ఉండరు ప్రకటించే వాళ్ళు చెప్పబడుతున్నప్పుడే ఆయన దొరికే టైంలో మనం ఆయనను ఎతకపోతే ఒకనొకసారి టైంలో ఆయనని కనిపించడు అప్పుడు నువ్వు ఆయన ప్రేమని మీద ఉండదు కృపని మీద ఉండదు ఎందుకంటే కృప ఇచ్చినంత కాలం నువ్వు దాన్ని నువ్వు వినియోగించకపోతే ఆయనలో నువ్వు సలెండర్ కాకపోతే ఆయన రెక్కల కింద వెళ్ళిపోయితే ఏం జరుగుతుంది భయంకరమైన వచ్చి తోడేలాగా అక్కడ వచ్చి పన్నుకొని వెళ్ళిపోతాయి గ్రద్ధ చూడండి ఎందుకు దేవుడు ఆయన అంతగా వస్తున్నాడు అంటే ఎంతకాలం చెప్పినా గానీ పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు అడిగితే జీవితాయి కొత్త ఇస్రాయలన్నా పాత నిబంధన కాలంలో ఇస్రాయెల్ అన్నా ఇప్పుడు క్రైస్తవులన్న ఒకటే పేరు రెండు లేవు క్రైస్తవే ఇస్రాయల్ వాళ్ళు వేరు వీళ్ళు వేరేలు కాదు ప్రభుని స్వీకరించిన ప్రతి ఒక్కరు ఇస్రాయల్లే అది పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధనలు కావచ్చు కాబట్టి అందరికీ వర్తిస్తారు అది ఆత్మీయ మనకు దేవుడు సత్యాన్ని బయలుపరచాను బాహ్యానికి ఈదుడు అనేవాడు ఈదుడు కాదనడు అంతరంగ మందు ఈదుగా మార్చబడినవాడు అసలైన ఈ వాక్యం చెప్తాడు పేరుకి ఇస్రాయల్ పదన మార్చి వాళ్ళు కాదు నువ్వు అంతరంగం మందు నువ్వు మార్చబడాలా అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అన్నట్టు ఇస్రాయల్ అన్నట్టు కాబట్టి ఆ టైంలో వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు కూడా కదా ఎంతగానో మనం దేవుని ప్రేమ జీవిస్తూ తన బిడ్డల ద్వారా ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడుతుంటే ఎంతో మంది ఎంతమంది స్వీకరిస్తున్నారు ఎంతో మంది అనేది మనం అర్థం చేసుకోవాలా కానీ ఒక దానికి దినము కూడా మనకు దొరకరు మన వ్యక్తి ఎవరు నాకు వాక్యం చెప్తారు ఎవరు నాకు ప్రార్థన చేస్తారు అని ఆ టైంలో వెతికినా గాని అది దొరకదంట కాబట్టి చూడండి పైన వచ్చినంలో కాబట్టి జనులు ఎహో మాట వెదుకటకాయి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు సంచరింతులు కానీ అది వారికి దొరకదు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు ఎందుకంటే నీకు దొరికే కాలంలో విడిచిపెడితే అది మరలా నువ్వు నువ్వు పొందుకోలేవు ఆ సత్యాన్ని ఈ సత్యాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు అది దొరకదు ఎంత కాలం పట్టవచ్చు నీ కాలం ముగించవచ్చు అది తిరిగి రావడం ఎంత కాలం పట్టొచ్చు చాలా లేట్ అన్నట్టు కాబట్టి మనం పడగల ప్రభు ఆ ఉగ్రత నుంచి మనుషులు తప్పించబడాల ప్రభు మన తప్పించింది కదా ఎంత భయంకర కాలం ఉంటున్నాను కానీ ఎప్పుడో ఆయన మన తప్పిస్తున్నాడు ఆయన ఆయన కృప మన మీద ఉంది కాబట్టి కాబట్టి ఆయన కృపలో మనం ఉన్నాం ఎందుకు ఒక ఒక పని కొరకు దేవుడు మనం దక్కింది లోకంలో కానీ ఈ లోకం ఏం చేస్తుంది చూడండి ఆయనను మైము పరచాలా ఆయనను స్థుతించాలా ఆయన చూడండి తొమ్మిదో వచ్చినా చూడండి ప్రభు అని యహోవ ఆ దినమున నేను మధ్యాహ్న మధ్యాహ్న కాలం మందు సూర్యుడిని అస్తమింపజేయుదును పగటి భూమి చీకటి కమ్మును పగటి భూమి చీకటి కమ్ముకుంటు అంటే వెలుగుండదు అన్నట్టు చూడండి అంటే ఏసు ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాడు మనిషి కుమారుడు మన ప్రభు దినం ఏరి ఉంటది దానికి తాళగలవాడు ఎవడు కాబట్టి లోకమంతా ఎంత భయంకర కాలం ఉంటున్నప్పుడు మనుషులు ఈ లోకాదీతమైన ఎంటర్మెంట్ లో మునిగిపోతున్నారు కరువుతో ఎంత భయంకరంగా మంచి చనిపోతున్నారు కానీ వాళ్ళని దేవుని వాక్యం బోధించి సత్యను నటించాల్సి పోయి వాళ్ళు ఏం చేస్తుంటే ప్రోగ్రామ్స్ పెట్టుకునే వాళ్ళ నుంచి ఎక్కన పడుతుంది చూడండి ఇక్కడ ఉంది వాక్యం చూడండి పదో వచ్చిన మీ పండగ దినములు దుఃఖ దినములుగాను పాటలుగాను మీ పాటలు ప్రలాపంగాను మార్చదును మీ పండగ దినుములు దుఃఖ దినుములుగా మాత ఏం పండగ చేస్తున్నాం మనం ఈ లోకంలో ప్రవ్యే కదా మన పండగ సమస్త మన ప్రవ్యే ఆయన ఆయన పాత నిబంధన కాలంలో ఆ నీడ నింబడించినది నిజస్వరూపం వేసు కొత్త నిబంధన వచ్చేది నిజస్వరూపం కదా నిజస్వరూపం రాకముందు నీడ నింబడించినాయి ఇప్పుడు నిజస్వరూపం క్రీస్తులో ఉందని పౌలు చెప్తాడు పోలిస్తలాసిన పత్రికలో కాబట్టి వాటితో మనకు పని లేదంట ఎందుకు వాటితో టైం అంతా వేస్ట్ చేస్తారు ఖర్చు పెట్టుకుంటారు లక్షల ఖర్చులు పెట్టుకుంటారు కానీ ఈ కాలంలో ఎంతో భయంకర కాలంలో ఉన్నప్పుడు మనం ఎట్లా మనుషులు దాని నుంచి తప్పింపబడాలా వాళ్ళకి ఎట్లా వాళ్ళకి దాని నుంచి విడుదల పొందేలా చూడండి వాళ్ళు ఆ రీతిగా చేస్తలేరంట ఎందుకంటే ఆయన ఆయన దినము బహు భయంకరంగా ఉంటారు చూడండి అది తలుసుకుంటేనే వాళ్ళు జలదరిస్తుంది చూడండి ఎందుకంటే అంత భయంకర ఉంటుంది ఆ విజన్ ఆ టైంలో అది ఊహించుకుంటేనే ఎంతగా ఉంటుంది ఎంతమంది ఆయనను ఆయన ఎదుట నిలబడగలరు ఎంతమంది పరిగెత్తిపోతారు ఇది ఒక ప్రశ్నలైనా ఉంటుపోతాయి కదా కాబట్టి అంతవరకు సహించే వాడే రక్షింపబడను అని వాక్యం చెప్తుంది నువ్వు దానికి ముందు నువ్వు ఎంత సేవన చేయొచ్చు ఎంత పాట ఎన్ని చేసే చేయొచ్చు కానీ ఆయన ఆయన దినము ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఒకవేళ నీ కాలకు ఊహించి నువ్వు అంతవరకు నువ్వు సహించాలా ప్రతి శ్రమను నువ్వు సహించాలా ప్రతిదీ నువ్వు ఓడ్చుకోవాలా నువ్వు విజయం పొందుకో ఎందుకంటే ఒకటే మనకు విశ్వాసం ఏంటంటే మనతో పాటు మన ప్రభున్నాడు అనే విశ్వాసంలో మనం పోవాలంట చూడండి మీ పండగ దినం దుఃఖముగా మీ పాటలు ప్రలాపంగా మార్చేదేను అందరి మూలల మీద బోని పట్ట అందరి తలలు బోడి చేసేదను కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిందేను ఆ దాని అంత్య దినమును ఘోరమైన శ్రమ దినముగా అంత భయంకరమైన శ్రమ దినముగా ఉంటుందంట చూడండి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నప్పుడు మను ఏ రీతిగా ప్రభు కొరకు మనం జీవించాలా చూడండి అందుకే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదో వచనంలో చూడండి ఈ వాక్యం మమ్మల్ని ఎంతగా మనం ఇంతవరకు మనం కాపాడుతాం కాపాడబడ్డం అంటే కేవలం ఆయన కృపనే చూడండి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటువి గనుక చూడండి ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని కాబట్టి ఆయన సత్యాన్ని మనం గైకున్నాం ఆయన వాక్యము ఓర్పుగలది నీలో ఆయన వాక్యం ఉంటే నీకు ఓర్పు ఉంటుంది నువ్వు భరిస్తావు సహిస్తావు అన్నిటిని నువ్వు నువ్వు తాళతావు ఆయన ప్రేమ నీలో ఉంది ఆయన వాక్యం ఉంది కనుక భూలోక భూ భూ శోధించుటకు లోక మీదకి రాబో శోధన కాలంలో నేను నేను కాపాడదను ఆయన కాపాడుతాడు ఈ భూలోక మీద భయంకరమైన శోధన కాలం మనం స్టార్ట్ అయిపోయింది కదా రెండు వేల సంవత్సరాల క్రితం అయింది ఇది బహుభయంకరంగా మనం ముందు రోజులో చూడబోతున్నాం కానీ ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన వాక్యంలో నువ్వుంటే నువ్వు ఆయనలో నువ్వు నువ్వు ఆ శోధన కాలంలో కూడా నేను కాపాడుతున్నాయ ఇది ఇది వాగ్దానం ఇది మనకి కాబట్టి మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా గానీ మనం భయపడటానికి ప్రభు మనతో పాటు ఆయన శక్తి ఆయన అభిషేకాన్ని మనకు ఇచ్చింది కాబట్టి మనం భయపడమంట చూడండి మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇదొక గొప్ప అవకాశం కదా ఈ అవకాశము ఎంతో లేదు ఒక విధంగా చెప్పాలంటే శిష్యులు కూడా లేదు కదా కాదు ఎందు టైంలో తువార్త పరిచయంటే లాస్ట్ డేస్ లో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది ఎంతో ఓర్పుతోని ఆ శ్రమలలో నువ్వు ఛేదించుకొని ముందుకు పోయి తువార్త ప్రకటించాలంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన ప్రభు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం భయపడద్దు అంట ఈ భయంకరణ కాలం ఉంటుంది కాబట్టి అందరిని మనం దేవుని రాకడానికి మనం సిద్ధపరచాలా ఎంతో నశించిపోతున్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించి ఈ సత్యంలోకి వాళ్ళు మనం ఇంతకాలం ఎందుకు దేవుడు మనం కాపాడిందంటే ఒక ప్రాణికొడుకు ఒక ప్రణాళిక నీ ద్వారా నా ద్వారా అందరి ద్వారా ఉంది అది ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చాలా అందుకే ఏపీ పత్రికలో ఉంటుంది ఆ వాక్యం మనం జగత్ పునాది వేవడక మునిపే ఉన్నాం ఆయనతో పాటు మనం కాలము సంపూర్ణమైనప్పుడు జరగ జరగవలసిన ఏర్పాట్ను బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జగత్ ఉత్పత్తి ముందే గొర్రె పిల్ల మనకు వాక్యం చూస్తాం మన పేచురాసిన పత్రికలో చూడండి ఇవన్నీ ఆత్మీయమైన విధాలు ఆయన ప్లానింగ్ చేసి ఆ రీతి ఉండాలని తమ చాలా ఆశ్చర్యకరంగా మనం ధ్యానిస్తే వాక్యాలు అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రణాళిక ఉంది అని నుంచి మనం చూస్తున్నాం నేను రక్షణ నేను ఉంటే నేను చచ్చిపోతున్నా అంటే కాదు ఒకప్పుడు మనం అట్లా ఉంటే కానీ ఎప్పుడైతే ఆయన ఆ విషయాలు మనం చూపించైబుల్ వాక్యం ప్రకారంగా తన బిడ్డల ద్వారా వాటి నుంచి మనం అందరం బయటకు వచ్చినాం కాబట్టి మన మనం అలాంటి కాలంలో ఉన్న మనము ఆయన కృపలోకి ఆయన యొక్క మనం నడిపించింది ప్రభు కాబట్టి ఈ లోకంలో భయంకరమైన శ్రమల కాలం ఉంటున్నాం అది ప్రభు మాట వెనుక పడుచిన ఇది ఈ శ్రమ ఎందుకొచ్చింది ఇంత భయంకరంగా ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యాన్ని పులికరించి తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఉంటది కానీ ఆ టైంలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు కొను కాబట్టి వాళ్ళు మనం ప్రభు వాక్యం వాళ్ళతో చూపించి వాళ్ళని ప్రభుతో నడిపించాలా ఈ వాక్యం మీరు భయపడద్దు మీరు ధైర్యంగా ఉండండి ప్రభు మీతో పాటు ఉండడం మీ మీతో ప్రభు సమర్పించుకొని మీ హృదయాలను ప్రభుకి సమర్పించుకునే ప్రభు అయితే తిరగండి ఆయన స్వీకరించండి సత్యంలో నడవండి అని మనం చెప్పి వాళ్ళ ధైర్యపరచాల రోగలను వాళ్ళు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి శ్వాసపిస్తాడు ఆ గిఫ్ట్స్ అన్ని ప్రభు మనకు అందరికి ఇచ్చింది కాబట్టి అది ఆయన మహమర్దమైన వాడుకోవాలా ఆయన కొరకు రోషం కలిగి మనం జీవించాలా దేని విషయంలో మనకు కాంప్రమైజ్ కావద్దు కాబట్టి ప్రభు నడిపించేవాడు కాబట్టి ఇది మనకు అసాధ్యం కానీ ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డకు సాధ్యమే నువ్వు ఆయనలో సంపూర్ణంగా విశ్వాసం పెట్టి నువ్వు పోతే నీకు సాధ్యం సమస్తం సాధ్యం ఎందుకంటే ఆయనకు అసాధ్యం ఏది లేదు ఆయన బిడ్డ అనే కూడా అసాధ్యం అనేది ఉండదు కాబట్టి ఈ శ్రమల కాలంలో మనం ప్రభు కాపాడుతాడు కాబట్టి ఎట్లా కాపాడబడాల ఎట్లా తప్పించుకోవాలా అనే విధానాలు ప్రభు మనతో మాట్లాడుతుంది అనేక పర్యాల నుంచి ఈ లాక్డౌన్ నుంచి ఎన్నో విషయాలు ప్రభు చూపించాను కదా అది ఏ రీతిగా రాబోతుంది నువ్వు ఎట్లా తప్పించుకోవాలి నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలా నువ్వు ఏ రీతిగా దాన్ని అమలు ఆయన ఆయన ఆయన శక్తిని ఆయనకు అభిషేకం నువ్వు ప్రార్థన ఏ రీతిగా చేయాలా అనే విషయాలు ప్రభు మనతో పాటు నువ్వు ఏ రీతిగా ఆ సమస్యలతో నువ్వు మాట్లాడాలనే విషయాలు ప్రభు చెప్పిండు అవి మన మన జీవితంలో అవి నెరవేర్ని మన అందరి జీవితాలలో ప్రాక్టీస్ చేసినాం ఏదో గుడ్డిగా నమ్మింది కాదు మనం అది మనం విశ్వాసంలో మన దాని క్రియరూపకంగా మనం ప్రాక్టీస్ చేసినాం ఖచ్చితంగా దానికి ఫలం మనకి దేవుడు కాబట్టి ఇంకా మన విశ్వాసం ఇంకా బలపడింది ఎందుకంటే ప్రభు మనతో పాటు ఉన్నడు ఇంకా మనకు ఎలాంటి అనుమానం లేదన్నట్టు నువ్వు ఆయనతో పాటు ఉన్నవీ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆయన సన్నిధిలో ఉన్నవని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు ఆయన ఆత్మ నీళ్ళు ఉందని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోవాలా నడిపిస్తారు అలాంటి కృపలు అలాంటి సేవలు నడిపించే చిన్న వాక్యం దాకా ముందు పోవాలా ఈ పలు పదండి మనసు ఆత్మల భారం వాక్యం భయంకర కడుగులు వేసుకుని పంచుకోవాలా చెప్పం చేయండి నా జీవాన్ని శోధం చేసుకుని గొప్ప జనం కలికరించండి సిడపరచని బలపరచని ఇంకా హయా విడిపించి అలాగే ప్రతి ఒక్క వాక్యం గ్రహించగల అలాగే నా దీని ఇంకా భయంకర ప్రార్థన ఉండటానికి నూతన విషయంలో నూతన శక్తి మాకు దయచేపర స్వామి మా నాట ఈశ్వభా చూడాలి సంపూర్ణ విజయం పాచిక నాశం తని కార్యం జయం జీ కొమీన్ ఇద్దరు సదాకాలం మనందరికీ ప్రతి కుటుంబంకు ఎంతో వేరే పెట్టారు ఎంతో ప్రయోజన సదాకాలం కోరుసార్